జ్యేష్టరాజన్ బ్రహ్మణా బ్రహ్మణ స్పృహిశ్రీమహాధిపత సహా శంకరాచార్యమార్యపేరు పరాయణం నమస్కృత్యరూమరామం సరస్వతీరే అవ్యక్దీ భూతమ్యాని భారత అవ్యే త్రకాపరిదన తత్రకా పరిదేవన జీవితంలో వేటి వేటి గురించి అయితే మనం శోకిస్తామో ఆ శోకమునకు హేతు ఏమీ లేదు హేతువు లేకుండా శోకించటాన్ని అజ్ఞానము అంట చిన్నపిల్లవాడు దుఃఖిస్తూ ఉంటారు తల్లికి తల్లి దుఃఖించదు నిజంగా ఇప్పుడు నిజంగా హేతు ఉన్నట్లయితే తల్లి కూడా దుఃఖిస్తుంది చిన్నపిల్లవాడు ఏడవ ఏడవడానికి హేతు ఉందనుకోండి తల్లి కూడా దుఃఖిస్తుంది ఇప్పుడు దెబ్బ తగిలియడు రక్తం కాపుతోంది దెబ్బ తగిలింది రోడ్డు మీద కూడా దెబ్బ కొట్టుకొచ్చాడు రక్తం కాపుతోంది ఏడుస్తూ ఉంటే తల్లి తల్లి ఏడవడు కానీ వారి కంటే ఎక్కువ దుఃఖాన్ని తల్లి పొందుతుంది ఎందుకని ద రీజన్ ఫర్ యాంగ్విష్ కానీ వారితో ఏడుస్తావు అడుగులున్నా పాలు తాగేసి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు తల్లి చెప్తున్న పట్టించుకోండి she doesn't care because she knows that there is no reason for crying so jeevitamlo manam vetu vetu kosam dukhisthamo vaadu visheshamlo mahatmyam yappu drishtikonam aavidhangane untundi so apariharya apa ka parajevana what is there to cry about what is there to feel uh, anguish about it there is no such thing సో అదా ఉంటే చెయ్యస్తి ఆ వర్తమానే తత్థ ఆదిలో లేదు అంతంలో లేదు అవ్యక్తాది అని మధ్యాన్ని దాని వర్తమానంలో కూడా లేనట్టే లెక్క ఊరికే కనపడుతూ ఉంటుంది అంతే కనపడేదే కానీ ప్రతీయమానమే కానీ ఉన్నదాంతో సమానం కాదు ఉన్నదాని గురించి దుఃఖించడం కానీ కనపడేదాని గురించి దుఃఖించటం ఎందుకు సో తర్వాత అపరిహార్యమైనప్పుడు దుఃఖించటం అవసరం దట్ విచ్ యూ కెనాట్ చేంజ్ దాని గురించి దుఃఖించడం అనవసరం ఉదాహరణకి దీనికి మహాత్ములు దృష్టాంతం ఇచ్చారు మీరు నిద్రలేవగానే నోరంతా కూడా చాలా అదో రకంగా ఉంటుంది మీరు బ్రష్ చేసుకుంటే గాని ఆ ఇబ్బంది చాలా కష్టంగా ఉంటుంది దాని గురించి దుఃఖిస్తారా ఎందుకని అపరిహార్యండి హూ హూ లైక్స్ దట్ ఎవడి లైక్స్ ఇట్ కొంతమంది అలాగే కాఫీ తాగుతారు అది చాలా కష్ట కఠినమైన విషయం నోబడి లైక్స్ ఇట్ దట్స్ వై యు బ్రష్ సో వీ డోంట్ లైక్ ఇట్ బట్ వీ డోంట్ క్రై అబౌట్ ఇట్ ఎందుకని అపరిహారంటే అలాగే ఈ ఎండలో ఎండలో వచ్చినప్పుడు ఒళ్ళంతా కూడా స్వెటర్ ఉంటుంది చాలా చాలా సందర్భంగా ఉంటుంది ఏది అనుకూలంగా ఉండదు హూ లైక్స్ ఇట్ నోబడీ లైక్స్ ఇట్ బట్ వీ డోంట్ క్రై అబౌట్ ఇట్ Suppose somebody is crying about weather also. I am not saying, are you people concerned about weather or not? I am not here. I am not here, they started thinking about it. They have to answer my question. I am not here, how do you feel about it? I am not here, I am not here. I am not here, I am highly concerned about weather. how do you know anna diga because you have a weather channel weather channel a tv channel only weather channel you know ashray untadann sa cnn channel is not doing slogan so well economically fox news channel was not doing slogan so well, but weather channel is doing it well. really అంట సో అక్కడ వెదర్ మీద కానీ ఎలాగైతే ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తున్నారనుకోండి మీ డ్రెస్సు సరిగ్గా ఉండాలనేది చూసుకుంటారా చూసుకురా జీవిలో పైసలు సరిగ్గా ఉండలేదో చూసుకుంటారా పర్స్ ఇలా చూసుకుంటారా చూసుకురా అలాగే వెదర్ కూడా చూసుకుంటూ ఉంటారు కూర్చోండి సో దే ఆర్ పర్మనెంట్లీ కన్సర్న్ అబౌట్ వెదర్ ఇండియాలో వెదర్ గురించి వేదా నాకు కన్సర్న్ మనకి ఏదో హాట్గా ఉంటుంది అప్పుడప్పుడు గల్లబడుతూ ఉంటుంది మొత్తం మీద హాట్ గానే ఉంటుంది సంవత్సరం ఉంటా కూడా వేఆర్ నాట్ దట్ మచ్ కన్సర్న్ కానీ వాళ్ళు హైలీ కన్సర్న్డ్ అబౌట్ వెదర్ సో వెదర్ గురించి దుఃఖించే ఉపయోగం ఏంటండి అపరిహార్యమైన విషయంలో నేను ఐఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ వెదర్ ఎందుకు కన్సర్న్ పెట్టుకున్న ఉపయోగం ఏంటి వెదర్ గురించి వెదర్ని చేంజ్ చేయగలరా మీరు యూ కె నాట్ చేంజ్ ఏచ్ దిస్ యూ కెన్ ప్రెడిక్ట్ ఇట్ బట్ యూ కెనాట్ చేంజ్ ఏచ్ సో ఎనీవే ఆ విధంగా వెదర్ గురించి దుఃఖించటం అనవసరం అపరిహార్యమైన విషయంలో క్యా పరిదేవన వట్ ఈస్ దేర్ టు ట్రై అబౌట్ ఇట్ వాస్ భాష్యం చూస్తున్నాము తోక్తం అదర్శనా పతి పునశ్చాదర్శన గత నా తవ నం పరిదేవన సో మహాభారతం స్త్రీ పర్వంలో అధికంగా దుఃఖిస్తున్నటువంటి ధృతరాష్ట్ర మహారాజుని ఉద్దేశించి విదురుడు అంటున్నాడు ఎవరి గురించి దుఃఖిస్తున్నావో నువ్వెవరి గురించి దుఃఖిస్తున్నావో ఏ వ్యక్తి గురించి దుఃఖిస్తున్నావో ఆ వ్యక్తి అదర్శనాత్ ఆపతి అదర్శనం అంటే డార్క్నెస్ కే ఆపతిత అంటే వచ్చి పడినాడు మన జీవితంలో వచ్చి పడ్డాడు వీడు ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో వీడున్నాం ఇప్పుడు సపోజ్ మీరు రైలెక్కారు రైలెక్కితే ఒక ఆయన కనబడ్డాడు పరిచయం అయ్యాడు పరిచయం అయితే అయ్యా మీరు ఎవరంటే నేను ఫలానా కంపెనీలో నేను ఆఫీసర్ని అని చెప్తాను చెప్తే మీరు ఓహో అనుకుంటారు కానీ డూ యూ రియల్లీ నో హీస్ ఎంటైర్ ప్యాస్టర్ వాక్స్ just hearsay apan cheppindi vini there is no reason to doubt it so you take it like that adhe ga ade edo pedda gnanam vini telise skunnara emadu telisukunnara emadu telisundha kada emi telledhu he said something and you understood what he said that's all you you are not wiser wisdom emi increase avaledhi ye emi puttaga telisindhe emi ledhu unka alla adishta untundi మనకి ఇన్ఫర్మేషన్ కి నువ్వు నాలెడ్జ్కి మంచి తేడా తెలియకపోవడం చేతి మనకు అలా అనిపిస్తుంది సో ఇన్ఫర్మేషన్ అది దట్ ఇన్ఫర్మేషన్ డజంట్ మేక్ యూ వైసీపీ డజంట్ ఇంప్రూవ్ యువర్ సిచ్యువేషన్ డజంట్ మేక్ యూ లెస్ కన్సర్న్ లెస్ అన్హాపీ లెస్ ఫ్రైటన్ ఏ రకమైన మార్పు తీసుకురాదా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇన్ఫర్మేషన్ దాన్ని విజ్డమ్ అని అనరు సో విజ్డమ్ అంటే మనిషిలో వికాసం రావాల్సి ఉంటుంది కాబట్టి ఆయన నేను ఫలానా నేను ఇంతవరకు ఆఫీసర్ని నేను ఫలానా ఆఫీసర్ని అని చెప్పాడు సో యూ థింక్ యూ నో సంథింగ్ నో ఆయన రైలు దిగుతాడు డిఎస్ వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆయనకి ప్రమోషన్ వస్తుందో ఏమొస్తుందో హౌ డూ యూ నో యు హో వే ఆఫ్ నోవింగ్ ఇట్ అదేవిధంగా ఇప్పుడు శిశువు వచ్చాడు ఈ శిశువుకు మీరు పూర్వజన్మను అడిగి చూపించి పూర్వజన్మ జ్ఞానం తీసుకొచ్చారు సమాచారం అది ఏమి తెలిసినట్టు తెలిసి ఏమన్నా తెలిసినట్ట వీడు పూర్వజన్మలో వీడు ఈ శిశువు పూర్వజన్మలో స్త్రీ రూపంగా ఉండేవాడు అప్పుడు ఆ స్త్రీగా ఉండి భర్తను ఏదో నానా హింస పెట్టాడని ఏదో చెప్తారు అందుకోసం ఇప్పుడు వీడు కష్టపడుతున్నాడు ఓహో అనుకోవడం తప్పించి దాంట్లో తెలిసిందేముంది సో యూ డు నాట్ బికమ్ వైజర్ ఇప్పుడు మనకు ఏదైనా సమాచారం తెలిసింది అంటే షుడ్ మేక్అస్ మోర్ వైజ్ యూ డు నాట్ బికమ్ వైజర్ యూ రిమైన్ వాట్ యు ఆర్ ఇన్ స్పైటింగ్ దట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వేస్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే అదర్శనాత్ ఆపతిత యుకం నవ్ వైజర్ అదర్శనాథ్ ఆపతిత అంటే వైజాగ్ యూబికం వైజాగ్ ఎలాగా అంటే ఆ వ్యక్తిపై ఉండేటువంటి ఆసక్తి తగ్గుతుంది ఆసక్తి తగ్గుతుంది ప్రేమ తగ్గుతుందని నేను ఆసక్తి తగ్గుతుంది కానీ జీవితం అంటే ఈ విధంగా అని అ తీవ్రమైన ఆసక్తి తగ్గుతుంది మృత్యు అనే ఓ పదాం వాడుతూ ఉంటాను నేను గృహదాంజకం మూడో బ్రాహ్మణం చూసుకున్నా దాంట్లో మృత్యు నిర్వచనం వచ్చింది శంకరులు మృత్యువును నిర్వచిస్తారు ఆ వాక్యం యథాప్రక యాజ్ ఇట్ ఈజ్ గా రాసి పెట్టుకోవాలని కూడా అనిపించింది ఆయన ఏమైనా నిర్వచనం చేస్తారంటే ఇంద్రియములకు విషయములతో సంపర్కం ఏర్పడినప్పుడు మనలో ఏర్పడే ఆసక్తి గలదో అది దానికి మృత్యు అనికో సో ఇంకా అంతకంటే మృత్యువేం లేదు కాబట్టి ఈ ఆసక్తి కొద్దిగానైనా తగ్గిందనుకోండి హి బికమ్స్ వైజాగ్ దట్ ఈజ్ విస్కమ్ కనుక ఆదర్శనాథ ఆపతిక వీడు ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు ఎక్కడి నుంచో గాల్లోంచి ఊడిపడ్డాడు ఫ్రం తినే ఊడిపడ్డాడు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అంటారు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అంటే వాడి యొక్క పుట్టుపూర్వోత్తరాలు యొక్క వాడి మూలము ఏమీ మనకి తెలియదు అదర్శనాథ ఆపతిత పునశ్చర్శనంగత మళ్లీ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఏమో అక్కడికి వెళ్ళిపోయాడు కొంతమంది అయ్యా నేను నేను ప్రేమించినటువంటి వ్యక్తి తండ్రి కావచ్చు భర్త కావచ్చు బాధ్యత కావచ్చు వాటి ఎవరు వారు పోయారు ఇప్పుడు వారు ఎక్కడున్నారని హీస్ కన్సర్ మీకెప్పుడైనా ఎటువంటి సందర్భాలు వచ్చాయో మీకు రావు నాకు వస్తాయి ది పర్సన్ ఈజ్ కన్సర్న్ అండ్ ది పర్సన్ ఈజ్ నో వాన్స్ టు నో వాట్ హ్యాపన్ టు హర్ బిలవ్ ఆర్ హీజ్ లౌడ్ వన్ వాట్ హ్యాపన్ టు దట్ పర్సన్ మా మంచి వ్యక్తి అండి మనిషి ప్రాణం పోయింది పోయి పదిహేను రోజులైంది ఇప్పుడు ఆ ప్రాణి సుఖంగా ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు ఉన్నాడా హ్యాపీ యాంగ్విష్ టోటల్ డిస్ట్రెస్ దాని గురించి అంటే అప్పుడు అప్పుడు ఏదైనా ఒకటి కల్పించి చెప్పాలి అలా కల్పించి చెప్పడానికి అలవాటుకుంటే వాళ్ళైతే టక టక్ ట హీ విల్ రీల్ ఆ లాంగ్వేజ్ ని హీ విల్ రీల్ అవుట్ ఏదో చెప్తాడు ఏమని చెప్పాడంటే స్వర్గలోకానికి వెళ్తున్నాడు అవి దాంట్లో చిన్న ఆబ్స్టికల్ ఒకటి ఉంది అందుకోసం అలా అతక్క ఉన్నాడని చెప్తుంది నాకు తెలిసింది అని చెప్తుంది ఆ మాట చెప్పిన వాడు వాడు విద్వాంసుడు వాడు జ్ఞాని అంటే అప్పుడు మళ్ళీ ఈ ఈ ఈ ఆటంకం తొలగడానికి ఏం చేయాలి అని మళ్ళీ వాళ్ళనే ప్రశ్న అడగారు అడిగితే అది ఎలా చెప్తాడంటే ఒకప్పుడు తాను కన్విన్స్ అయి చెప్తాడు ఇంకొకప్పుడు తాను కల్పించి చెప్తాడు రెండు మనకి రెండు రకాల మనుషులు కనపడతారు లోకంలో ఈ రోజునే ఈ హిందూ సమాజంలో ఈ సమస్య బాగా అధికంగా వస్తోంది అయితే ఈ న్యూస్ మీడియా ఏం చేస్తున్నాయంటే హిందూ సమాజంలో ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఈ టీవీ నైన్ బాగా హైలైట్ చేసేసి ఈ జన వేదికని బాగా కండెమ్ చేసేస్తున్నారు కానీ క్రిస్టియన్ మిషనరీస్ వాడు సమావేశం పెట్టి ఇదిగో వీడి కాళ్ళు మేము బాగు కన్ను బాగు చేసాం చెవి బాగు చేసామని వాళ్ళు ఏమో డంగా బజాయించి చెప్తూ దాని మీద వీడు ఏ రకమైన రిసెర్చ్ చేయలేదు దాన్ని ప్రమోట్ చేస్తాడు ఈ దేశం దూపాషం దీన్ని ఖండించినప్పుడు దాన్ని ఖండించాలి సో స్వర్గానికి వెళ్లి దాంట్లో అటక్ట్ అయి ఉన్నాడు అంటే అడ్డు తగిలి ఉన్నాడు అంటే ఎలా పోతుంది ఎలా పోతుందంటే ఏదో చెప్తాడు ఏదో మామూలుగా కొన్ని రిచువల్స్ ఏమో కొన్ని లోకంలో ప్రఖ్యాతిని రిచువల్స్ ఉన్నాయి మొత్తానికి ఎలా చెప్పినా ఊరికే పేరు మారుతుంది తప్పిస్తే గిరగిరా తిరిగి ఒకటే పాయింట్ దగ్గరకు వస్తారు ఏదో పూజ చేయమనో హోమం చేయనో లేకపోతే ఒక నదీ స్నానం చేయమనో లేకపోతే ఒక దేవాలయంలో చుట్టూ తిరిగి దేవదేవుడికి దండం పెట్టకునో మొత్తం మీద అన్ని మీరు వేరెవర్ యు గో ఫైనల్లీ యు కమ్ ఇన్ టు వన్ ఆఫ్ దీస్ థింగ్స్ కాజైన వాచా మనసేంద్రియ విచిచరిత్ర ఈశ్వరుని ఆరాధించే పద్ధతులు ఏవో ఉన్నాయి వాటిలో కొంచెం లోక ప్రసిద్ధమైన చెప్పొచ్చు లేకపోతే కొంచెం నాదైన పద్ధతి చెప్పొచ్చు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంటే హీ హ్యాస్ ఎస్ట్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ హిస్ మైండ్ మీరు వేసిన ప్రశ్నకి తగ్గట్టుగా టెంపుల్ చెప్తాడు సపోజ్ ఇలాగ అటక్ అయి ఉన్నాడు అనుకోండి ఆయన ఏం చెప్తాడంటే తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అంతర్వేదన ఊరుంది అంతర్వేద లక్ష్మీనరసింహ స్వామిని మీరు దర్శనం చేసిన చెప్తాడు చుట్టుకోవాలి వాళ్ళకి రావు ఈ ప్రాబ్లంకి ఆ టెంపులే ఆ దేవుడే అని ఈ మనిషి ఇటు తప్పుకోగానే ఇంకో మనిషి వచ్చి మళ్ళీ ఇంకేదో ప్రాబ్లం అడిగితే నువ్వు కోయంబత్తూర్ లో దక్షిణామూర్తి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసినా అని వాళ్ళకి చెప్తాను ఈ రకంగా అంటే ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క దేవత ఆ దేవతకి ఆ టెంపుల్ అలా చెప్తాడు ఒక ఆయన భయపడుతూ ఉంటే చాలా భయాన్ని అనుభవిస్తూ ఒకప్పుడు వర్క్అవుట్ అవుతుంది కూడా ఇట్ వర్క్ సో సమ్ టైమ్స్ సో సో కైండ్ ఆఫ్ టాలియేటివ్ ఇమీడియట్ సొల్యూషన్ కింద సో ఒక ఆయనకి చాలా భయపడుతున్నాడు చాలా భయాన్ని అనుభవిస్తున్నాడు అనుభవిస్తుంటే నేను చెప్పాను ఇక్కడ పెదపట్నం లంకనో ఊరుంది ఇక్కడ ఎక్కడంటే గద్వాళ్ళ దగ్గర ఉంది గద్వాల గద్వాలను ఊరుంది కదండి ఇటు రాయచూరు రాయచూరు వెళ్లి దారిలో గద్వాళ్ళ దగ్గర దిగి బస్సు ఎక్కువే పెదపట్నం లంకన ఊరుంది కృష్ణానది తీరం కృష్ణానదు బృంగోద్రానదు వాటెవర్ ఆ తీరంలో అక్కడ ఒక టెంపుల్ ఒకటి ఉంది హనుమాన్ టెంపుల్ అక్కడికి వెళ్లి మీరు ఓ మూడు రోజులు అక్కడ ఉండి రామనామాన్ని జపం చేస్తే మీ భయం పోతుందని చెప్పారు నేను ఒక ఆయన పోయింది ఆయన నిజానికి ఇక్కడ కూర్చొని చేసినా పోతుంది కానీ ఆయనకి అక్కడికి వెళ్లి చేస్తే మీకు కొంచెం ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉంటాడు అక్కడ ఒక పూజారు ఒక ఆయన ఉన్నాడు ముందు వెళ్లి ఆయన పట్టుకోండి పట్టుకుంటే ఆయన అక్కడ ఇంకా ఇల్లు వాకిలు ఏమి అక్కడ ఆ దేవాలయమే ఉంటుంది ఆ పూజారి ఉంటాడు ఆ పూజారిని దేవుడికి నైవేద్యం పెట్టిందంటూ మీకు కొంత భోజనం పెట్టమంటే ఆయన భోజనం పెడతాడు పలహారం కింద పెడతాడు ఏదో అది తినండి రోజు మూడు సార్లు పెడతాడు ఆయన గురు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు మీతో అక్కడే పడుకోండి అక్కడ వార ఆయన ఏర్పాటు రూమ్ ఉంది ఆ రూమ్ ఇస్తే రూమ్ ఉంది నేను వెళ్ళి వచ్చానని సో అక్కడ పడుకుని మీరు రామనామాన్నే జపం ఈ మూడు రోజులు జపం చేసి లేచక్క భయం పోతుందని నేను It works. But, if you don't have to do it, you don't have to do it. So, in this situation, one person has worked out. But, what I mean to say is, uh, should we encourage it? That is the point. One person is afraid of it. One person can exploit this level. I have said that. ఏదో స్వార్థబుద్ది లేకుండా ఒక ప్రేమతో చెప్పాను ఆయనకు వర్కౌట్ అయింది సపోజ్ నేను ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకున్నాను అనుకోండి నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడికి అక్కడి నుంచి ఒక హోమోహట చేస్తాను పదివేలు అవుతుందని చెప్పాను అనుకోండి దెన్ ఐఎమ్ ఆల్రెడీ ఎక్స్ప్లాయిటింగ్ ది పర్సన్ సో ఈ విధంగా అలాగే మనం ఎప్పుడూ కూడా మిస్లీడ్ చేయకూడదు పునశ్చర్శనం గతీ దేవుడి దగ్గర వచ్చాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు దేవుడు అంటే మనకేం తెలిసిందా పెట్టిందా అదర్శనం నుంచి వచ్చాడు పునశ్చ అదర్శనంగత నా సౌ తవా సో వాట్ ఈస్ ది కంక్లూషన్ దేవుడి దగ్గర నుంచి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటండి అంటే మనం ఆయన దేవుడి దగ్గర చెప్పు మనం చూశామనా అయితే దేవుడి దగ్గరికి వెళుతుంటే చూశామునా దాని తాత్పర్యం ఏంటంటే నా తవ నత్వం అది అతడు నీవాడు కాడు నీవు అతని వాడము కావు ఏ రిలేషన్షిప్ అయితే నీవు డెవలప్ చేసావో ఆ రిలేషన్షిప్ ఇట్ హ్యాస్ అండ్ డెడ్ ఇట్ వాజ్ ఓకే వైన్ ఇట్ వాజ్ ఆన్ నా ఇట్ హ్యాస్ నో మోర్ రిలవెన్స్ సో ఫర్గట్ అబౌట్ ఇట్ నా సౌత్యత్వం భాగవతంలో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది బిట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఏ భాగంలో నాలుగో భాగంలో ఉందనుకుంటా ఒక రాజ మహారాజు ఉంటాడు రాణి గారు ఇది అదే ఉంటుంది వాళ్ళకు ఒక కుమారుడు ఉంటాడు ఆ కుమారుడు ఏదో కారణంగా చిన్న వయసులో ప్రాణం పోతుంది ప్రాణం పోతే ఆ మహారాజు మహారాణి చాలా తీవ్రంగా దుఃఖిస్తూ ఉంటాడు ఒక ఋషి అత్రిమహర్షి అనే వాళ్ళు ఒక మహర్షి వాళ్ళకి ఆ మహర్షికి శిష్యులు వెళ్ళు ఆ అత్రిమహర్షి అనుకోకుండా వీళ్ళ ఊరు వస్తారు వస్తే మహారాజు గారు మహా దుఃఖంలో ఉన్నారు తిండి తిప్పలు అలాగా నీరసంగా పడున్నారు దుఃఖిస్తున్నారు ఆ మరణించినటువంటి శిశువు కోసం దుఃఖిస్తున్నారు అది ఇలా ఉంటుంది ఇప్పుడు ఆ త్రి మహర్షి వస్తాడు వచ్చి ఏం చేస్తాడంటే చూడండి ఆ జీవుణ్ణి మళ్ళీ మీ ముందు తీసుకొచ్చి నిలబెడతాను మీరు యూ విల్ హ్యావ్ ఎ వర్డ్ అట్ డైలాగ్ విత్ అని చెప్తారు పోయేప్పుడే ఒక మూడు రోజులు ఆ జీవుణ్ణి మళ్ళీ తీసుకొచ్చి మీ దగ్గర నిలబెడతా మీరు యూ హ్యావ్ ఎ డైలాగ్ విత్ దట్ జీవా అంటే అంతకంటే కావాల్సిందేమిది ఏ మనిషి చచ్చిపోయాడో ఆ మనిషినే మళ్ళీ తీసుకొచ్చి నిలబెడతా ఉంటే ఇట్ ఈస్ ఎ వెరీ ప్రిక్యూలర్ సిచ్యువేషన్ ది బెస్ట్ థింగ్ ఈస్ టు లీవ్ థింగ్స్ యూనో లెట్ లెట్ ది థింగ్స్ టేక్ దేర్ ఓన్ న్ కోర్స్ దాన్ని రివర్స్ చేయటం అనేది ఇట్ లీడ్స్ టు వెరీ అన్యూషువల్ ప్రాబ్లమ్స్ బట్ ఎనీవే ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆ ఏం చేస్తుంటే ఆ జీవుణ్ణి మళ్ళీ వాపసు పిలుస్తాడు ఆ జీవు పరలోకానికి వెళ్ళిపోతాడు పుణ్యలోకానికే వెళ్ళాడు అనుకోండి పుణ్యలోకాన్ని వాపసు పిలుస్తాడు వాడు ఒక తేజ రూపంగా వచ్చి వీళ్ళ ముందు కనపడతాడు కనపడితే అడుగుతాడు జీవుని ఏమో వీళ్ళిద్దరూ నీ తల్లిదండ్రులు కదా నీ దుఃఖిస్తున్నారు అని అడుగుతాడు అంటే వాడు అంటాడు వీళ్ళిద్దరూ నా తల్లిదండ్రులే ఏ జన్మకి చెందిన తల్లిదండ్రులు వీళ్ళు అని అడుగుతాడు అంటే వీళ్ళు స్థానం వీళ్ళేమనుకుంటారంటే మనం ఈ జీవుడు గురించి ఎంత దుఃఖిస్తున్నామో ఆ జీవుడు కూడా ఈక్వల్ వెహమెన్స్ తోటి మన కోసం దుఃఖిస్తూ ఉంటుంటాడు వైస్ సెపరేషన్ అని అనుకుంటారు కానీ వాడు ఏ రకం ఏ జన్మ తల్లిదండ్రులు నాకు చాలా జన్మలున్నాయి నాకు గుర్తుండి మూడు జన్మలున్నాయి గుర్తులేని విన్నాం ఈ మూడు జన్మల్లో ఏ జన్మకి సంబంధించిన తల్లిదండ్రులు నేను ఆలోచిస్తున్నానంటాడు ఆ జీవుడు అనేప్పటికీ ఈ మహారాజ్ మహర్షి నాకు జ్ఞానోదయం అయింది అంటే అప్పుడు ఆ మహర్షి సరే నువ్వు వచ్చిన పదమైంది వెళ్లి రావాయా నా జీవుని పొంగించేస్తాడు అప్పుడు వీళ్ళు ఈ దేహాన్ని తీసుకువెళ్ళి దహం కల్పేస్తారు ఇది కాబట్టి నా సౌ తవ నా అసౌ తవ నా ఎవరి గురించి దుఃఖిస్తున్నావో వీడు తవ నా వాస్తవంలో నీకు చెందినవాడు కాదు నా తస్యత్వం తస్యత్వం నా వానికి చెందినవాడవు నీవు కాదు వృథా కా పరిదేవన పరిదేవన కా పరిదేవన అంటే దేవులాట అదే పనిగా దుఃఖించుట కాస్ ఇట్ వట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అంటే అర్థం ఇట్ ఈస్ మీనింగ్లెస్ దట్ ఎ లో ఈస్ పాయింటెడ్ అవుట్ యాజ్ వృథ్ అది దాన్ని యథార్థ స్వరూపం తెలుసుకుని అంటే నవ్వుతో ఉండమని కేరింతాలు కొట్టమని పండగలు చేసుకోమని నేను చెప్పట్లేదు దట్ ఈస్ నాట్ ది ఐడియా ది ఐడియా ఈస్ దర్ ఇస్ నో లాజిక్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ గెటింగ్ డిప్రెస్ అంటే టోటల్లీ ఫర్లం దుఃఖ భారాక్రాంతుడు అయిపోవటం అన్నది అది తగ్గదు లోకల్లో ఇటువంటి వాళ్ళు చాలా మంది కనపడతారు కనపడినప్పుడు మనం ఏం చేయగలుగుతాం మనస్సుకి చాలా క్లేషం అనే అనిపిస్తుంది ఒకసారి నేను క్లీన్ ఓ నగరం లీవ్ లాండ్ నగరంలో నేను వెళ్ళినప్పటికి వాళ్ళు కేసు ఒకటి రెడీ చేసి పెట్టాను స్వామీజీ వస్తున్నారు మీరు స్వామీజీతో మాట్లాడండి నేను ఒక అమ్మగారు ఆ అమ్మగారికి వయస్సులో ఉన్న కుమార్తె యొక్క వియోగం కలిగింది ఎవవుతూ ఉంటాయి ప్రపంచంలో తెల్లవారులేస్తే మృత్యు సర్వత్రా ఉంటుంది కదనే పోయి యాక్సిడెంట్ అని యాక్సిడెంట్ అని రోగాలని రోజులని మానవ జీవితంలో ఇవన్నీ మామూలే కదా సరే ఆ వ్యక్తి ఆ కుమార్తె యొక్క మరణం జరిగింది చాలా కాలం అయింది జరిగి సంవత్సర కాలం క్రితం జరిగింది బట్ వెరీ అన్ఫార్చునేట్లీ ఇంట్లో ఉండే మిగతా సభ్యులందరూ కూడా రికవర్ అయినారు అందరికీ షాకే బట్ ఆల్ ఆఫ్ దిమ్ హావ్ రికవర్డ్ వన్ అయిపోయింది ఆల్రెడీ బట్ దిస్ వేరీ డిడ్ నాట్ రికవర్ యాట్ రికవర్ అవ్వకపోతే నా దగ్గరికి తీసుకొచ్చారు నేనేం చేస్తాను సరే ఏదో ఏదో ఏదో ఉద్దరిస్తారని కదా మరి ఇన్వైట్ చేసి పట్టుకొస్తారు మహాత్మాని మరి నేనేం చేస్తారు నేనేం చేతులు ఎత్తిస్తే అది ఎలాగా అలా కాదు అంటే మాట్లాడతాను నేను అని మాట్లాడి మా ఎట్టర్ ఎస్టాబ్లిష్మెంట్ షీ వాస్ ఇన్ గ్రేట్ డిస్ట్రెస్ చాలా దుఃఖావస్థలో ఉంటాయి అంతటి దుఃఖంగా ఉన్న వాడికి నేను చెప్పిన మాట మాత్రం ఏం తెలుస్తుంది ఒక్క వివేకం ఉండే ఒక్క పిసర గా ఉంటే నేను ఏదైనా చెప్పగలుగుతాను కానీ అంత తీవ్రమైన దుఃఖంలో ఉన్నవారికి ఆమెకి నేను మాత్రం ఏం చెప్పగలుగుతాను అయినా ఏదో ఆ సమయానికి తోచింది ఏదో చెప్పానో ఆమె విని వెళ్ళింది వారం రోజులు క్లాసులు క్లాసులు వీళ్ళు ఏమన్నారంటే ఆమె మీ మాట విన్న తర్వాత కొంచెం శాంతంగా ఉన్నారండి పర్వాలేదు షీజ్ రికవరింగ్ అని అన్నారు దేవుని అనుగ్రహం అని నేను అనుకున్నా అలా అయింది ఇంకోసారి ఏమైంది కెనడా టొరాంటో వెళ్ళా అక్కడ సిమిలర్ కేసు ఉంటాయి ఆరుమాసాల క్రితమో తొమ్మిది మాసాల క్రితమో ఒక పెద్దమ్మ గారికి చాలా ప్రియమైనటువంటి వ్యక్తి కుమారుడు ఎవరో పోయారు నలభై ఏళ్లవాడు యాభై ఏళ్ల పాడు యాభై ఏళ్ళు కూడా ఎంగ కింద లెక్క అంటే కృష్ణ బిగ్ ఏజ్ సో పెర్సండ్ షీ కేమ్ మే యాజ్ యూజువల్ షీ అండ్ హర్ డాటర్ కేమ్ వాళ్ళిద్దరూ వచ్చారు ఆమె మళ్ళీ నా దగ్గర ప్రాబ్లం ప్రజెంట్ చేశారు డాటర్ ఆమె ప్రజెంట్ చేశారు స్వయంగా నేనేదో ఇలాంటి శ్లోకం అయితే ఆ సమయానికి ఏది తోస్తే అని చెప్తాం ఏదైనా మంత్రం వేస్తామా మహిమ చేస్తామా అలాంటిదేం లేదు కదా ఇకే శాస్త్రంలో ఉండే విషయాన్ని బోధించే ప్రయత్నమే తప్పిస్తే సో ఇంకా అసలు నిజానికి కొన్ని విభూతులు పొట్లాలు కట్టుకుని జీవులు పెట్టుకున్న విభూతి పుట్టిన కదా కూడా మంచిదేమో అనిపిస్తూ ఒకప్పుడు అలా చేయటం కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది కానీ మనస్సు ఒప్పదు ఎందుకంటే మనం క్లీన్గా ఉండాలి తప్పిస్తే ట్రిక్స్ ఏమీ చేయకూడదు అనేటువంటి ఒక ఆ దాంతో మనసు ఒప్పదు అయినా ఒప్పకపోయినా కూడా ఓ సందర్భాన్ని బట్టి మీరు ఈ రామనామాన్ని జపించి లేదా ఈ మంత్రాన్ని చెప్పించి విభూతిని ధరించి భగవంతుని ప్రార్థించండి మీకు లాభం కలుగుతుందని చెప్పడంలో తప్పేం కాదు అలా చెప్తే వాళ్ళకు ఉపయోగపడదు సో అలా నేను చేసి ఉండాల్సిందే నాకు ఆ టైంలో తోస్తే నేను అలాగే చేసి ఉండేవాడిని కానీ ఆ టైం ఎలా ఉందంటే నేను రెండో అధ్యాయం రెండో స్కంధం భాగవతం పాఠం చెప్పిన అక్కడ పాఠం ద్వితీయ స్కంధం ద్వితీయ స్కంధంలో తథాకామామేశం ఏముండదు అంత వేదాంతమే అకట్ ఇది అసలు మరణం అనేది ఈ రకంగా ఆ పాఠం చెప్పి చెప్పి అదే ధోరణలో ఉన్నాను ఆ మైండ్ సెట్ లో ఉండగా ఈ అమ్మగారు వచ్చారు సరే ఆమె అడిగిన దానికి ఇదిగో ఇలాగే చెప్పాను నా అసౌతమం అని ఈ ధోరణలో చెప్పాను ఆ వ్యక్తికి నీకు సంబంధం ఏమిటి ever but sometimes he appeared and disappeared came from uh, from uh, darkness and went into the darkness called god why do you worry about it in idharana cheppe apudiki aa ame em reception lo unno naalu teligane pakkana amma garu vaallu ammaye unnaru naadu papa ochhesa she became unhappy adhape uh, em em unnaru ante swami ji aavude class Swamiji, attend kuda chesara swami ji meremo జ్ఞానం చెప్తున్నారు కానీ జ్ఞానాన్ని కొంచెం ప్రేమపూర్వకంగా చెప్పాల్సి ఉంటుంది అని ప్రొటెస్ట్ చేశారు సీరియస్గా వెంటనే నేను ఆ అపాలగా అమ్మా క్షమించు నేను పొరపాటు చేసి ఉండొచ్చు అవును చెప్పింది కరెక్ట్ నేను అలా చెప్పటం నాదే తప్పు దాని కొంచెం వారి మనస్సుకి కష్టం కలగని విధంగా చెప్పాలి కానీ అంత హార్ష్గా నేను చెప్పుకుంటాను నా దగ్గర దోషం ఉన్నది నన్ను క్షమించమ్మా అని నేను నేను క్షమించమనే ఈ విధంగా ఎప్పుడైతే డిఫెన్సివ్ లో పడిపోయానో ఆవిడ పాపం కంగారు అప్పుడు నేను ఒకటే మాట్లాడిగాను అంటే ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది టాపిక్ దే లోన్ కంటిన్యూ ది డైలాగ్ సో నేను మాట్లాడిగాను చూడండి మీకు బంధువర్గం నుంచి కావలసినంత సింపతి మీకు దొరికి అందరూ మన సింపతైజ్ చేసి ఉంటారు కండొలెన్సెస్ తర్వాత కండోలెన్సెస్ కార్డులు కూడా వచ్చింటాయి మీకు వచ్చాయా వచ్చాయి అది వెరీ అడ్వాన్స్డ్ సొసైటీ పర్సనల్ గా వచ్చి కండోలెన్సెస్ ఇస్తారు రాలేకపోతే కండోలెన్సెస్ కార్డు మీద రాసి పంపిస్తారు గ్రీటింగ్ కార్డు లాగా కండోలెన్సెస్ కార్డులు కూడా ఉంటాయి అవన్నీ వచ్చాయా వచ్చాయి మరి నా దగ్గర కూడా కండోలెన్సెస్ కోసమే వచ్చారా అమ్మా తల్లి సింపతి కోసమే వచ్చారా ఏమి దగ్గరికి మహాత్ముడి దగ్గరికి వచ్చేప్పుడు ఇంకా సింపతి కోరకూడదు మీరు మహాత్ముడి దగ్గరికి వెళ్లేప్పుడు సింపతి మీకు బంధువులు బంధువర్గం వీళ్ళందరూ సింపతి అయ్యే ఊరంతా సింపతి అయ్యే కదా యూ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ సింపతి ఐ సపోజ్ నవ్ యూ వాంట ఇట్ ఇల్ అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్ విజమ్మను కూడా పెద్ద పేరు పెట్టద్దు వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ సింపతి సమ్ అండర్స్టాండింగ్ విల్ హెల్ప్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ సింపతి ఫ్రమ్ ఏ మహాత్మా అని నేను అన్నా అంటే ఆ పెద్దమ్మ గారు ఉండాలి స్వామిజీ మీరు చెప్పింది కరెక్టే ఐ అప్రిషియేట్ వాట్ విషయ మే గా బ్లెస్ యూ if i was to be a doctor bit kharsh please i apologized full khatle for it i said she said you know what i said amma you have been here for 4 days sayankalam bhagavatam class und why don't you come for class in the she appeared in the class class ko vaste anni samasya lu parishkaram avutayi class ko stho undalu class ki raagukote em cheptam so she came again i was there for a week and 10 days from then she continuously came hopefully it helped us i think so labata endu vasara munadu balavatam class ku malledu kabatti ee vidhanga mahaatmulu cheppeppudu koncham harshaga ne cheptaru sympathy express chestu japadu vidurudu kuda sympathy ejukte inge me nasautava natasya tvam that person has nothing to do with you you have nothing to do with that person vruthaaka parideva that for your crying crying about what What kind of thing it is? వట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈజ్ అనే క్రోసి తాపరిదేవ్రాప అదృష్టదృష్ట ప్రణష్టభ్రాంతిభూ భూ భూతూ లాప విషయసప్తం భూత విషయ ప్రలాప విషయసప్తరిదేవన తే సప్త ఏకవచనం సప్తమీ ఏకవచనమేమో అని అర్థం త్ర అంటే వారి విషయంలో వారంటే ఎవరు భూతాని కదా ఇప్పుడు అవ్యక్తీని భూతాని కాబట్టి తత్ర అంటే తేషు అంటే తూత విషయ ఆ భూతముల విషయములో కాబట్టి పుత్రమిత్రాది ప్రాణుల విషయంలో పుత్రుడని మిత్రుడని ఇంకొకటని ఇంకొకటని ఈ ప్రాణుల విషయంలో కా పరిదేవన అంటే కోవా ప్రలాప పరిదేవనాకే ట్రాన్స్లేషన్ మీనింగ్ ప్రలాప దుఃఖించటము అనగానేమి దానికి అర్థమేమిటి ఎందుకంటే ఈ భూతములనన్నామే అంటే పుత్రమిత్ర ఎ భూతములనన్నాము అదృష్ట దృష్ట ప్రనష్ట అది వరుస అదృష్ట అదర్శం నుంచి వచ్చారు మనమేమో ఎరగము అదృష్టం అంటే అరుణం నుంచి వచ్చారు దృష్ట పర వాయిల్ కనపడ్డారు ప్రనష్ట మళ్లీ కనపడటం మానేశారు భ్రాంతి ఎక్కడి నుంచో అదృష్టం నుంచి వచ్చి కొంతసేపు కనపడి మళ్లీ కనపడటం మానేసినటువంటి ప్రాణి విషయంలో पुत्रा मित्री रकम लेबल्स निन्ेवड़े आबुल्स देशन वालाई भ्रांति वाली भ्रांति भूतेशु भ्रांति रूपेश भूते भ्रांिक रूपे आलंबनमेंट प्राणु विषय में काबे काते का संसारोय अतीव विचि ई संसार द्वारा विचि ఏమిటండి విచిత్రం అంటే చూడండి భార్య అంటాడు భర్త అంటాడు కొడుకు అంటాడు కూతురు అంటాడు మనోడు అంటాడు మనోరాలు అంటాడు క్యా బాత్ ఏమి వండర్ ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ లైఫ్ మెరకిల్ ఆఫ్ లైఫ్ ఎవ్రీవేర్ లైఫ్ లైఫ్ లైఫ్ లైఫ్ ద మెరకిల్ ఆఫ్ లైఫ్ యూ సీ ఎవ్రీవేర్ అండ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ అండ్ సో మిలియన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఎమర్చ్ అండ్ మిలియన్స్ ఇట్స్ ఏ య యూనివర్సల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అండ్ దీంట్లో మీరు ఒక ప్రాణిని పట్టుకుని ఆ ప్రాణికి ఏదో ఒక లేబుల్ వేసి ఆ ప్రాణి మన ముందు శాశ్వత కాలం ఉండిపోవాలంటే అదేమన్నా అయ్యే మాట నాది సో వాట్ కైండ్ ఆఫ్ ప్రలాప ఇట్ ఈస్ అదృష్ట దృష్ట ప్రణష్ట భ్రాంతి భూత భ్రాంతి భూతేశు భూతేషు అంటే భ్రాంతి రూపేషు ప్రాణిషు అని అర్థం సో కనపడకుండా అదృష్టం అదర్శనం నుంచి వచ్చి కొంతసేపు కనపడి మళ్లీ అదర్శనంలోకి వెళ్ళిపోయి ఈ మధ్యకాలంలో అనేకములైన భ్రాంతులకు ఆలంబనంగా ఉండేటువంటి ఈ ప్రాణుల విషయంలో శోకించుట వ్యర్థము శోకానికి హేతువేమీ లేదండి చాలా హార్ష్గానే ఉంటుంది అంచేతనే ఆ అమ్మగారు నేను హార్ష్గా చెప్పానని వారు వారు కోపడ్డారు దాంట్లో తప్పేం లేదు షూ ఫ్యాట్ ఇట్ దట్ సో దే వాంటెడ్ సమ్ సింపతి అండ్ ఇన్ దట్ మోమెంట్ ద సింపతి వాజ్ నాట్ ఫోర్త్ కమింగ్ బికాస్ ఆఫ్ మై ఓన్ సిచ్యువేషన్ ఐ డి నాట్ సింపతైజ్ ఫర్ సమ్ రీజన్ ఆ టైం అటువంటిది లేకపోతే నేను సింపతైజ్ చేస్తా సో కాబట్టి ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అనురాగాల్ని కలిగి ఉండటం అవసరమే గాని ఆసక్తిని కలిగి ఉండటము సుఖదము దోషము అది చాలా తప్పు దానివల్ల మానవుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు ఈ పుత్ర పుత్రపుత్రి ఎక్సట్రా ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయే వీటిల్లో ఆసక్తి పెరిగి కొలది దుఃఖమే అధికమవుతుంది తప్పిస్తే అంతకంటే మీ దాంట్లో ప్రయోజనమే ఉండదు ఆసక్తి లేకుండగా ప్రేమానురాగాలతో ఉండటం అవసరం ఎనివే తరువాత శ్లోకం ఆశ్చర్యవత్ పశ్యతి కిదవద్వదతి ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి ఈ శ్లోకం కూడా కఠోపనిషత్తులో దీనికి రిలేటెడ్ శ్లోకం ఒకటి ఉంది దాన్ని పోలి ఉంటుంది శ్లోకం చాలా తరచుగా ఈ శ్లోకాన్ని మహాత్ములు కొట్ చేస్తూ ఆశ్చర్యము అంటే అద్భుతము అది ఎలా వచ్చిందంటే ఆహచర్య చర్య అంటే రెస్పాన్స్ యాక్షన్ ఆహ అంటాడు ఆహ ఇది చర్యతే ఆహ అని అంటాడు అనేటువంటి రెస్పాన్స్ ని అది బయటికి తీసుకొస్తుంది దాన్ని అటు అది ఎప్పుడు వస్తుంది ఆహ ఆహ అనే రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది అది నార్మల్ అయితే రాదు వెరీ అబ్నార్మల్ అండ్ అవుట్ ఆఫ్ ది వే అయినప్పుడే అటువంటి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి అద్భుతమైన విచిత్రమైనటువంటి ఘటనకి ఆశ్చర్యము ఘటన కాని పదార్థం మనిషి కాని ఆశ్చర్యము సో ఈ ఆత్మస్వరూపమున్నదే ఈ ఆత్మస్వరూపాన్ని ఎవరైనా తెలుసుకోగలిగాడు అంటే మై గుడ్నెస్ ఇట్స్ ఎ వండర్ ఇట్స్ ఎ మిరకిల్ అండ్ ఇట్స్ ఎ వండర్ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే చూడండి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఏమిటండి మన దృష్టిలో పుత్ర పిత పత్ని పతి ఈ రిలేషన్షిప్స్ దే ఆర్ వెరీ రియల్ ఫర్ అస్ శత్రు మిత్ర రిలేషన్షిప్స్ కూడా చాలా రియల్ గా తీసుకుంటారు ఎంత రియల్ అంటే ఈ ఈ పరిటాల రవి హత్య కేసులో ఈ సూర్యను ఒకటి జైల్లో ఉన్నాడు పదేళ్ల నుంచో ఏడేళ్ల నుంచో జైల్లో ఉన్నాడు ఈ జైల్లో ఉన్న మనిషిని కోర్టుకు తీసుకెళ్తుంటే ది అపోజిట్ గ్యాంగ్ అపోజిట్ గ్యాంగ్ అంటే ఇంకేమో పరిటాల రవి గ్యాంగే అన్నమాట వాటి న్యూస్ లో అలాగే చెప్పాడు ఆ గ్యాంగ్ వాళ్ళు వీడి మీద పని చంపేస్తారేమో అనని పోలీసులకు భయం అంటే ఇప్పుడు ఈ వ్యక్తిని అనంతపూర్ కోర్టుకి తీసుకెళ్లడానికి పెద్ద పోలీసు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాలి లేకపోతే వీడిని అనంతపూర్ కోర్టుకి వెళ్ళి దారిలో కాపలా కాసి ఈ పోలీసుల్ని తోసేసి పక్కకి వీడిని మద్దన చేసి వారేస్తారు అది దే ఆర్ యాంటిసిపేటింగ్ ఇట్ అంటే ఆ శత్రు మిత్రభావం అంత నర నరాల పట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్లి శత్రువు మిత్రుడు అనేది ఇదంతా కల్పితం అండి అని చెప్పారు అనుకున్నా ఆ అనంతపురం డిస్టిక్ లో ఏదైనా పిచ్చ్యాసుపత్రి ఉంటే వీడిని ముందుకు తీసుకెళ్ళి పిచ్చ్యాసుపత్రిలో వరస్తారు తీసుకొని ఫిజికల్ గా లేవ తీసి పెట్టిందో దాంట్లో వరస్తారు శత్రుమిత్ర భేదం కల్తినే మాట వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఉన్నాడు ఒక ఉన్నారు ఆయన నా దగ్గరికి వచ్చి మీ భగవద్గీత క్లాసు వినాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నాకు కుదరట్లేదు అంటే పోనీ మంచి కుదురుకున్నప్పుడేనండి ఎలా కుదురుతుందో కుదురుతుందనే నమ్మకం కూడా నాకు లేదు ఎందుకంటే అదేంటి మా మనవాళ్ళు తోటి చాలా బిజీగా ఉన్నాను ప్రస్తుతం అని చెప్పారే సో ఇప్పుడు ఆయనతోటి కాబట్టి మనవడు మనవరాలు మీరు అంటున్నారే అసలు భార్య రిలేషన్షిప్స్ అన్నీ కూడా కల్పిటాలని చెప్పారనుకోండి వాట్ హీ థింగ్స్ వీఆర్ టాకింగ్ విత్ ఎ మ్యాడ్ క్యాప్ అని వాళ్ళు అనుకుంటారు అలా అనుకుంటారు అనిచేతనే మీకు నేను వ్యక్తిగతమైన అనుభవం మీకు చెప్తున్నాను వేదాంతం చెప్పడం మానేశారు కదా స్టాప్ టీచింగ్ వేదాంతం ఇది కత్తి మీద సామిది క్షురస్య ధార నిశిత దురత్యయ దుర్గం పథక వదంతి కఠోపనిషత్తు ఇది దుర్గం పథే అందరూ నడిచే దారి కాదు ఈ దారి ఎవడూ దీంట్లోకి రాదు ఈ ఈ కత్తి మీద సాము ఎవడూ చేయదు A few unfortunate people do this, really. And they, they are slated for, a vidhe ingestun antae valani a dharna ki tosesu udrasnani. Vala dhantalo srashmano pa daigalaya valupadu ko tunko un tarantai. It is meant for a few unfortunate fellows antae. Nobody teaches Vedanta. Vedanta teachcet mahani sister. Yahan teachcetsu na. Mero devya tattvamo on heading betti, మీరు పది లెక్చర్స్ ఇచ్చారనుకోండి మీ మీ లెక్చర్కి ఒక వెయ్యి మంది వస్తారు సాయంకాలం దేవీతత్వం మీద ఉపన్యాసం పొద్దున్న ఆ కుంకుమ పూజ అని పెట్టారనుకోండి ఆ ఊళ్ళో ఉన్నటువంటి సువాసినులందరూ అక్కడే ఉంటారు యూ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫాలోయింగ్ ఇప్పుడు ఒక గృహంలో గృహిణి గృహం వచ్చేట గృహిణి మీకు మీ క్లాసుకు వచ్చేస్తే ఇంకా గృహం మీదే కాబట్టి లేకపోతే దేవీతత్వం కాకపోతే విష్ణు మహిమ అని పేరు పెట్టి విష్ణుమహిమ చెప్పచ్చు భాగవతండాదే అజామి లోపాఖ్యానం ఇలాంటివి కొన్ని జత చేసి కొంచెం ఆ ధోరణ అలవాటు చేసుకోవాలి అలవాటైపోతుంది కొంచెం చెప్తుంటే అలవాటు అవుతుంది ఏం పెద్ద పనేయం కాదు కొత్తగా అలవాటు చేసుకోర్లేదు కూడా ఇట్ కెన్ బి వాన్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫాలోయింగ్ అలా కాకుండా ఈ అదర్శనాపతిత పునశ్చాదర్శనంగత యు టీచ్ దిస్ ఫార్ ఈ ఆత్మతత్వం అన్నది చాలా దుర్విజ్ఞాయమైన విషయం చాలా కఠినమైన విషయం అంచేతనే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీన్నే పట్టుకుని వేలాడుతో జీవితాంతం దీన్నే బోధించి దీన్ని మాత్రమే ప్రసంగం చేసి దీన్నే పరిశ్యూ చేసినటువంటి మహాత్ములు మీకు అలా వేళ మీద లెక్క పెట్టేవాళ్ళు కనుక నేను చూసిన వాళ్లలో నేను ఒక ఐదారు పేర్లు చెప్పగలుగుతాను నా అనుభవంలో ఫైవ్ సిక్స్ నేమ్స్ అయితే అంత నాట్ మోర్ దా నాట్ మెనీ ఎక్కడొక అక్కడ ఒకడు అక్కడో అల్లాలి చెప్పచ్చు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందులో ఈ మధ్య కాలంలో అసలు మీకు ప్రవచనము అంటే పక్కన ఆర్కెస్ట్రా ఉంటుంది వాళ్ళను ఒక అరడదన మందిని అక్కడ పెట్టుకోవడమే ఒక వయలనిస్ట్ తబలా వయోలినిస్ట్ ఎందుకని మనం పానీ పాటకి కొంత ఈ ప్రొవైడ్ చేస్తుంది ప్రాపర్ యాంకర్ ఎందుకంటే ఈయన సంగీతం బాగాలే జాత కాదు కాబట్టి యాంకర్ కింద ఉంటుంది వైలిన్ అంటుంటే ఈయన ఎలా అన్నప్పటికీ ఆ వైలిన్ దాన్ని సెల్ చేస్తుంది తర్వాత తబలా బాగా మధురంగా ఉంటుంది ఆ రిధిని ప్రొవైడ్ చేస్తుంది తబలా దెన్ హార్మోని ఈ మూడు ఉండి మూస్తా గంటన్నర అయ్యేప్పటికీ వాట్ ఈజ్ దట్ యు గెయిన్ అంటే ది గెయిన్ ఈజ్ that you had a nice spiritual entertainment for 1 and 1/2 hours that is the only gain andu munch ink gain emi undadu konjam soothing of nervous afraid nervous samsaramlo tirigutunte nervous fatigue vachestundi nervous tight anai pokate akadiki vellu kurchunte aa kanta attitude bhakti untundi kanta cultural background untundi ganaka akada porchunte bus you have some very nice uh soothing of nerves over uh, you want to uh, become less of sari or any such thing some interesting entertainment kind of spiritual entertainment man can't just say you are not criticizing in a particular group or in a particular person and overall attitude of this kind it it a service a purpose also it has some glory uh, but uh, it can be a kind of uh, a distraction for a higher pursuit. Possible. Kabatai ātma-tattva-mannadi achyanta-duru-vijñe-yamun. Dāne parśu-chesi-vadu-cala-viddho-ramen, bodhi-chi-vadu-viddho-ramen, vini-vadu-viddho-ramen, everything is uh, wondrous about it. Ani Shri Krishna dhu chapturada. Ye neka avatārita. Duru-vijñe-yaha అయం ప్రకృత ఆత్మా కిం మేవ ఏకముపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తూడండి అవతారికి ఎలా ఉందో నేను పడ్డ ఫ్రస్ట్రేషను ఆయన పడ్డట్టుగా ఉంది అవతారిక అని ఇప్పుడు కా పరిదేవన ఉంది కదా కా పరిదేవన అంటే అర్థం ఏమిటి ఏమిటా అలాగే దుఃఖిస్తావు వాట్ ఈస్ దాట్ దాన్ని ఉపాలంభము అని ఉపాలంభము అంటే తప్పు పట్టడం నింద నిందంటే తిట్టేయడం కాదు ఎవరో దుఃఖిస్తుంటే ఏం పెద్ద యు ఆర్ యంగ్ మ్యాన్ అండ్ బీయింగ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ యు క్రైమ్ వట్ ఈస్ దిస్ అని అన్నాం వాట్ ఈస్ దాట్ యు ఆర్ నాట్ ఏ వాలిడేటింగ్ ది పర్సన్ యు ఆర్ నాట్ అప్రూవింగ్ హీజ్ క్రైమ్ యు ఆర్ కండెమింగ్ ఇన్ ఏ హీస్ క్రైమ్ కదండి దాన్ని ఉపాలంభము అంటారు సంస్కృతంలో మంచి పదం శంకరుల యొక్క భాష ఎంత అందమైన భాష చూడండి ఉపాలంభము కాబట్టి ఇక్కడ తత్రకా పరిదేవన ఏమిటే అర్జున మా తాత ఉన్నాడు మా ముత్తాత ఉన్నాడు ఈయన చచ్చిపోతాడు ఆయన తాత ముత్తాత వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ నాన్ వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ వాళ్ళు ఇమాజినేషన్ వాళ్ళు డెల్యూషన్ అని అన్నాడు కదా తత్రకా పరిదేవన అంటే ఆయన నిన్న ఒక్కే నిన్ను నేను నిందిస్తున్నానని ఈ మొత్తం జగత్తులో ఈ మొత్తం మైదానంలో కొన్ని లక్షల వేల మంది ఉంటే వీళ్ళందరూ బుద్ధిమంతులు నువ్వు ఒక్కడవే ఈ పొరపాటు చేస్తున్నావనే నేను కేవలం నిన్ను మాత్రమే నిందిస్తున్నానని నువ్వు అనుకోద్దు నిన్ను పర్టికులరైజ్ చేసి పర్సనల్ గా నిన్ను నేను నిందించటలేదు అని మళ్ళీ కొంచెం సదుబాటు చేస్తున్నట్టు అనమాట సో సాధారణే భ్రాంతి నిమిత్త భ్రాంతికి కారణమైన అజ్ఞానము ఏమిటి భ్రాంతి పితాపుత్రాది భ్రాంతి ఈ భ్రాంతికి కారణమైన అజ్ఞానము సాధారణే సతి సతి సుప్తమే సాధారణమై ఉండగా ఈ సాధారణం అంటే తెలుగు సాధారణం కాదండి వాళ్ళు తెలుగు సాధారణం తెలుగులో సాధారణం అంటే అర్థం ఏంటి మామూలు కాదు కాదు సాధారణము అంటే సర్వ సమానము అని అర్థం నేను నోట్ చేసుకోండి మామూలు అంటే ఒక రకంగా అదే అర్థం in a where it is there but the sanskritam lo alaga loose ga cheppadam kudadu it cannot be loose mamulu ante edo loose ga cheppinatundha ala kaadu you pinpoint the meaning you nail it down sarvasamanamu ante adhe artham samanyam ante mee ga